తదకరణ దేవా తప్పలేనా నలిప్యతే ఇలా కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కర్త కాకపోతే భోక్తే కాదు అని మీరు అనేస్తే అదే చేయొచ్చు కానీ సాంఖ్యులు ఆత్మ కర్త కాదు కానీ భోక్తయే అన్నారు వాళ్ళు అని ఆర్గ్యుమెంటు అని అర్గ్యూ అలా అర్గ్యూ ఉంటారు ఎందుకు తప్పు స్టేట్మెంట్ ఒకటి చేయటం తప్పు స్టేట్మెంట్ చేసి దాన్ని సమర్థించుకుంటూ ఉన్నాడు ఇది ఇలాంటిది మీకు సమ మీకు ఈ ద్వైతవాదుల్లో బాగా కనపడుతూ ఉంటాడు కాబట్టి ఆత్మకర్త కాదు అన్నాడు సాంఖ్యులు కపిల్లుడు ఆత్మకర్త కాదు అనేప్పటికీ అందరూ ఆత్మవాదులందరూ కూడా మహానంద పడ్డారు ఆచార్యుడు ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి ఆత్మకర్త కాదు నేను చాలా సత్యాన్ని చెప్తున్నాడు కానీ వెంటనే ఆయన కానీ భోక్త అదే ఇప్పటికే ఆ పప్పులో కాలు వేశాడు ఇంతదాకా చాలా బాగా నిర్వర్తించుకుంటూ వచ్చాడు శాస్త్రాన్ని బాగా తెలుసుకుంటూ వచ్చి ఆఖరిని గోతులో పడ్డాడు అని అనాల్సి వచ్చింది తప్పదు మరి ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఆత్మకర్త కాలేదో అంటే దేనిని ఆత్మ చేయుటలేదు కనుక ఆత్మ ఎందు కర్మఫలము యొక్క లేపము అంటే స్పర్శ అనేది ఉండదు చూడండి గాలి వీచుతో ఉంటుంది ఇసుక మీదుగా గాలి వీచుతుంది కానీ ఇసకతోటి గాలి మిక్స్ అవుతుందా మిక్స్ అవుతుంది నీరు ఇసక మీదుగా ప్రవహిస్తుంది ఇసకతోటి మిక్స్ అవుతుంది కాబట్టి ఆత్మ అక్కడ ఆ సందర్భంలో గాలి ఉంటుంది గాలి ఎలా అయితే ఇసకతో మిక్స్ అవ్వదో ఆత్మచైతన్యము ఆ దేహేంద్రియాదుల యొక్క కర్మలతో కానీ వాటి ఫలపులతో కానీ సం సంసర్గమును పొందదు దేహము అనేది ఐదు ఐదు భూతముల యొక్క కలయిక ఐదు భూతములు ఒక చోటకు ఈ ఐదు భూతములను ఒక చోటకి తీసుకొచ్చి ఏంటి పటిష్టతే వాటి ఫ్యాక్టర్ ఈ ఐడెంటిటీ ఒక చోటకి తీసుకొచ్చి మూట దానికి దేహము అనే షేపు ఇచ్చింది ఏమిటో చూసినండి కర్మ కర్మఫల రూపంగా దేహం లభించింది కనుక జన్మ జన్మాంతరముల ఆర్జించిన కర్మ ఈ పంచభూతాలను మూట దానికి దేహము ఒక షేపుని ఇచ్చింది సో ఈ కర్మ చేత మూట తయారు చేయబడిన పాంచభౌతికమైన ఈ దేహం ఇది అలాగ ఉంటుంది అలా ఎర ఎర గెర తిరుగుతూ ఉంటుంది అంటే ఏదో పని చేస్తూ ఉంటుంది అలా పనులు చేస్తూనే ఉంటున్నారు అది అలాగ స్థిరంగా ఉండదు ఫ్యాన్ స్విచ్ వేసి ఎలక్ట్రిసిటీ ఉంటే ఆ ఫ్యాను విరిగి కింద వరకు తిరుగుతూ ఉంటుంది అలాగే ఈ దేహం కూడా దాంతో ప్రాణము పెట్టాడు భగవంతుడు కాబట్టి ఆ ప్రాణం ఉండి ప్రాక దేహం విరిగిపోయి ప్రాణం అవతరికి పోయే వరకు కూడా అది ఏదో ఒక పనిని చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ దేహాన్ని ఈ కర్మల చేత ఒక ముద్దగా తయారు చేయబడిన ఈ భౌతిక దేహాన్ని పుస్తకా చావు పుస్తుకా చావు పుస్తుకా చావు అనే ఓ చక్రానికి కట్టేశారు నేను ఇంకా ఆ చక్రానికి కట్టేస్తే అవుతుంది ఆ చక్రంతో పాటుగా తిరుగుతూ ఉంటుంది ఈ దేహం ఆ దేహమునందు ప్రకటన అవుతున్నటువంటి పరమాత్మ దేహంతో పాటు తిరగడు దేహంతో పాటు కుట్టడు దేహంతో పాటు గిట్టడు దేహంలో మార్పులు వచ్చినా పరమాత్మని మార్పులు కాదు పరమాత్మను ఆ విధంగా చెప్పేప్పుడు ఏమని చెప్తారంటే అసంగ అని అంటారు పరమాత్మ అసంగము ఆ టాపిక్లో పడుతున్నాం చాలా గంభీరమైనటువంటి విషయం సో గంభీరం అంటే ఉండే ఫిలసాఫికల్ సెన్స్లో గంభీరమైన విషయము అని మాత్రమే కాదు జీవితానికి సంబంధించి కూడా ఆత్మస్వరూపము అసంగము అని తెలియటం వలన వ్యక్తికి సంసారం యొక్క బరువు బాధ తగ్గుతుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదో ఒకరికే ఫిలసాఫికల్ డిస్కోర్స్ ఎక థియరిటికల్ అది అకాడమిక్ డిస్కోర్స్ అని అనుకోవాలి చూద్దాం భాష్యకారులు వివరిస్తున్నారు యోహి కర్త సకర్మ ఫలేన అంటే ఆత్మ కర్మఫలము చేత లేపమును పొందుటలేదు అన్నారు కదా దాన్ని వివరిస్తున్నారు కి ఎందుకంటే ఎవడు కర్తయో వాడికి ఫలముతో లేపము ఉంటుంది కర్త ఇప్పుడు జీతం ఎవరికి ఇస్తారు ముప్పై రోజులు కష్టపడి పని వాడికి జీతం ఇస్తారు ఏమండి ఇప్పుడు ఎవడైనా అసలు ముప్పై రోజులు పని చేయలేదు ఏ పని చేయలేదు అనుకోండి జనరల్ దగ్గరికి వెళ్ళలేదు సపోజ్ జనరల్ మేనేజర్కి వీడు బాగుపడి జరుపుకోరు సపోజ్ అప్పుడు జనరల్ మేనేజర్ వీడికి జీతం ఇవ్వగలడా ఇవ్వలేడు జీతం జీతం మాత్రం ఇవ్వలేడు కాబట్టి జీతం ఇవ్వకుండా మరో రకంగా ఏదైనా హెల్ప్ చేయాలి తప్ప తన జీతంలో డబ్బులు తన జీతంలో కొద్ది డబ్బులు వాడికి ఇవ్వాలి తప్ప ఒక ఓట్ రాసి ఈ నెల జీతము వాడి చేతిలో పెట్టడం జనరల్ మేనేజర్కి కూడా సంభవము కాదు దేవుడు కర్మఫలాన్ని ఇస్తాడు కర్మంలో ఎడో చూసుకుని ఇస్తాడు చూడకుండా ఇవ్వడానికి దేవుడికి కూడా వీలు లేదు కాబట్టి ఎవడైతే కర్తయో వాడు తప్పనిసరిగా కర్మఫలము చేతను లేపవము పూర్యుడు ఒకవేళ నాకు జీతం వద్దన్నా కూడా జీతం వాడి అకౌంట్లో కలేస్తారు వద్దన్నా వాడు పొందదు ఇచ్చి తీరుతుంది అలా అనుకోండి దృష్టాలు ఉంటుంది కాబట్టి కర్మఫలం వచ్చేస్తుంది యూ కెనాట్ అవాయిడ్ దాట్ ఓకే ఐఎమ్ టు అకర్త కానీ ఈ ఆత్మ కర్తయే కాదు కర్త అయితే కర్మఫలము యొక్క లేపము తప్పదు కానీ ఆత్మ కర్తయ్యే కాదు అత నలే లిప్యతే ఇర్థ కాబట్టి ఈ ఆత్మ ఆత్మను దేవుడు అంటారు ఆత్మదేవుడు అంటారు అంతే కదా మనకి అయం పరమాత్మ అంటుంటే ఇదే ఆత్మ ఆత్మయే దేవుడు కాబట్టి ఆత్మదేవ అగ్నిదేవుడు వరుణదేవుడు అని అలా అంటారు కదా సూర్యదేవుడు వాయుదేవుడు ఇప్పుడు మనం ఏమన్నా ఆత్మదేవుడు ఈ ఆత్మదేవుడు ఉన్నాడే ఆయనకి దేవుతో స్పర్శ లేపము ఉండదు ేనితోనైనా సరే దేహంతో ఇంద్రియాలతో మనస్సుతో కర్మలతో ఫలములతో దేనితోనైనా సరే ఆత్మదేవులకు లేపము ఉండదు సో ఇప్పుడు పాపి అన్నారు అనుకోండి పాపి అంటే అర్థం ఏంటి వాడికి పాపము యొక్క లేపము ఉన్నది పుణ్యాత్మ అన్నారు అనుకోండి అంటే పుణ్యము యొక్క లేపము వాడికలదు ఆత్మదేవుడికి పాపపుణ్యముల లేపము ఉండదు సుఖీ దుఃఖీ అంటే సుఖము యొక్క స్పర్శ ఉంటే సుఖీ దుఃఖ స్పర్శ ఉంటే దుఃఖీ ఆత్మదేవుడికి సుఖ దుఃఖముల యొక్క స్పర్శ ఉండదు సో అది మీకు అనుభవంలో వస్తుందా వస్తుంది అనుభవంలో వస్తుంది ఎలాగో తెలుసిన సుఖము బహురూపి అనేక రూపాల్లో సుఖం మన అనుభవంలో ఉదాహరణకి మీరు ఆలోచించండి మీరు పెద్దలు జీవితంలో అనుభవం కలవరు సుఖము డబ్బు రూపంగా వచ్చింది వచ్చిందా లేదా వచ్చింది అవునండి ఏది అంటే లేపం ఉందంట లేదంట ఎలా అనిపిస్తుంది అంటే అలా వస్తుంది వచ్చినట్టు అనిపిస్తుంది సుఖము సుఖం వచ్చింది ఎలా ఎలా వచ్చిందండి మీకు సుఖం అంటే ఎలా రావడం ఏంటండి ఇంత మూట కింద వచ్చింది గలగలగల ఆడిపోతా డబ్బులు అంటే రూపాయలు అంటే వెండి రూపాయలు లేకపోతే బంగారు వరహాలో పూర్వలో ఉండింది ఆ మూట వచ్చింది సుఖం గలగల గల ఆడితో వచ్చింది సరే వచ్చింది వచ్చింది మిమ్మల్ని డబ్బు సుఖం వచ్చి అంటి పెట్టుకుని కొన్ని భోగములు వచ్చాయి భోగములు భోగములు అంటే మంచి ఖరీదైన రుచ్యమైన భోజనము పిండి వంటలతో కందాపత్ సుఖం ఏదో లేదంటే రుచ్యమైనటువంటి ఆహారము వచ్చింది ఆ రూపంగా సుఖం వచ్చింది సుఖం అది మరి సుఖం వచ్చింది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉందా ఎన్నిసార్లు సుఖం వచ్చింది మీ దగ్గరికి ఎప్పుడైనా అంటిపెట్టుకుని ఉందా తర్వాత సుఖం ఇంకోసారి ఎలా వస్తుందో చూసినా పత్నీ రూపంగా వస్తుంది మంచి ఖరీదైన చీర కట్టుకుని బంగారుపు ఆభరణాలు పెట్టుకుని బుట్టలో కూర్చొని వస్తుంది వాళ్ళు అయితే రివర్స్ కూడా చెప్పచ్చు ఆ రూపంగా వస్తుంది సుఖమే వస్తుంది ఏమిటండి బుట్టలో పట్టుకెళ్తున్నాడు ఏమిటి సుఖం సుఖాన్ని అటు సుఖాన్ని పొందినాడు రూపంగా వచ్చు ఇందా సుఖం మిగిలిందా పత్తిని కానిచ్చ పతి కూడా కొత ఆ తర్వాత పోయినట్లేదు వీడికి సుఖ స్పర్శలు లేనే లేదు ఉందని వీళ్ళు ఉరికే ఉందని ఉడికే మురిసిపోవడమే కానీ ఇది మెరుపు మెరుపే మరి వ్యక్తిగా ఉండి స్వరూపంలో ఉండి పంట అయితే మరి ఉండద్దా ఇది పోయి ఆ తర్వాత వీడు సుఖం అదే వచ్చిందనుకున్నాం పోయిందని వీడు మళ్ళీ వీటి సంసార యాత్ర పోసాగుతూ ఉంటుంది ఇప్పుడు సుఖము పుత్రరూపంగా వస్తుంది కేజీ వన్ మనం కేజీ బరువు ఉండదు అయినా కేజీ వన్ సో కేజీ వన్ కేజీ టూ పుత్ర రూపంగా వస్తుంది ఎలాగా తప్పటడుగులు వేసుకుంటూ వస్తుంది సుఖం తప్పటడువులు వేసుకుంటూ డయాక్ట్ అంటూ వస్తుంది సుఖం తర్వాత పదములు తప్పు తప్పు చిన్నపిల్లల పలుకులు ఉంటాయి కదా అలాంటి పలుకులతోటి వచ్చి దాని మాటలతోటి ఆ సుఖము నడిచొస్తుంది తప్పటడుగులు వేసుకుంటూ నడిచొచ్చి మీరు ఒళ్ళో పడుతుంది డేట్ అంటూ ఒళ్ళో పడుతుంది అబ్బా సుఖపు ముద్ద వచ్చి ఒళ్ళో పడింది మరి ఆ సుఖముందా మీరు ఎన్ని సుఖాల యొక్క రాకని చూసినారు అవన్నీ అవన్నీ పోయాయి మనం ఎక్కడ మొదలెట్టేమో అక్కడే ఉన్నాము అంటే దీన్ని బట్టి మీకేం తెలిసింది సుఖ లేపము స్వరూపములో లేదు అనే అంతకంటే మీకు వేరే అనుభవం ఏమైనా కావాలండి ఆత్మ అసంగము అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన దృష్టాంతం సరిపడుతుందో సరిపడదు చెప్పండి దృష్టాంతం ఎందుకంటే సుఖమున సంస్పర్శ ఆత్మకు ఉన్నట్లయితే ఇది అలాగా ఉందని భ్రమ తప్ప ఎప్పుడూ సుఖస్పర్శ ఆత్మస్వరూపములు లేవే లేదు అయితే మరి మీరు ఏం చేయమంటారు మీరు బాహ్యము నుండి వచ్చే సుఖములతో ఆత్మకు స్పర్శ లేదు అని తెలుసుకోండి ఆ తెలుసుకుని ఏం చేయమంటారు ఇక బయటికి సుఖం కోసం వెతకడం మానేసేయండి అప్పుడేమవుతుంది మీరు ఎప్పుడైతే బహిర్ముఖత్వాన్ని ప్రక్కన పెట్టేస్తారో అంతర్ముఖులై ఆత్మనుష్ఠులై ఉంటారు అప్పుడేమవుతుంది ఆత్మ యొక్క స్వరూపభూతమైన ఆనందం మీకు అనుభవానికి వస్తుంది అదే మోక్షమే జీవనం ఎక్కువ కాబట్టి బాహ్యము నుండి సుఖం వస్తుందని అది వచ్చి అతుక్కుంటుందని దానివల్ల నేను అనుకోవడమే మీరు చేస్తున్న పెద్ద పొరపాటు మీరేమో ఈ డోంట్ మైండ్ మీ సేమ్ దాట్ ఏమో ఫేబుల్స్ మిక్స్ దీని నుంచి సుఖం ఇది ఉత్తరం నుంచి సుఖం వస్తుంది దక్షిణం నుంచి సుఖం వస్తుంది అదే ఈశాన్యం నుంచి వస్తుంది అయితే వాయుల్యం నుంచి వస్తుంది అని పిచ్చా ఎవరన్నా సుఖం ఆత్మస్వరూపం నుంచి వస్తుంది లేకపోతే లేదు అంతే ఇట్ ఓంట్ కమ్ లైక్ దాట్ మీరు ఈ పుట్టినవర్ ఫ్రైట్ అండి అవుట్ సైడ్ యూ ఆర్ బౌండ్ టు బి డిసపాయింటెడ్ కనుక ఆత్మస్వరూపం ఆత్మలోకి ఏ సుఖము బయట నుంచి వచ్చేది లేదు అదంతా మాయండి ఈ సంసారం అంతా మాయా మాయా అన్నది మాయా ఛాయా రెండు మాయా డజన్ టచ్ ఎన్నిక ఛాయా డజన్ టచ్ ఎన్నిక ఈ తప్పాభోక్త అన్నది మహామాయదు ఆ మహామాయ అది అలా కనపడమే తప్ప భ్రమను కలిగించడమే తప్ప అది ఆత్మస్వరూపాన్ని స్పృశించను కూడా స్పృశించదు కాబట్టి ఆత్మ అసంగము కొన్ని పూర్వపక్షాలు ఉంటాయి మీరు ఓపిక పట్టాలన్నో పూర్వపక్షం అంటే ఓపిక పట్టాలి ఎందుకంటే ఆ పారాగ్రాఫ్ చూసే నాకు కొంచెం నేరసం వస్తుంది అది భగవంతుడా వీళ్ళు ఈ మాట చాలాసార్లు అన్నాను నేను అన్నానని కూడా నాకు తెలుసు అయినా హెచ్చరిక ఎందుకంటే మళ్ళీ ప్రతిపాదనము దానిపై పూర్వపక్షము సిద్ధాంతము ప్రశ్న కఫ్ కరో దేహేశు కరోతి లిప్యతే చక్కడ ఆ భాష్యకారులు ఆ బహువచనాన్ని మెయింటైన్ చేస్తున్నారు శరీరస్థ అయినప్పుడు శరీరేషు అని బహువచనం పెట్టారు అదే మెయింటైన్ చేస్తున్నారు అయితే మరి ఈ దేహములలో పరమాత్మ ఉన్నాడు ఈ దేహములన్నింటి పరమాత్మ ఉన్నాడు ఆయన ఏమీ చేయటలేదు కర్మఫలంతో లేపమును పొందుటలేదు అని మీరు కదా మరి అయితే ఈ దేహములన్నింటి ఉండి చేస్తున్నది ఎవరు కర్మఫలమును పొందుతున్నది ఎవరు ఆత్మా ఉచి పరమాత్మ దానికి కర్తృత్వం హోత్రత్వం లేకపోతే మరి ఎవళ్ళు చేస్తున్నది ఎది తావే అన్యహ పరమాత్మన దేహీ కరోతి లిప్య చేచ అయితే మీరేం చెప్పాలి ఇక్కడ దేహంలో ఎవడో ఒకడు ఉండి చేస్తున్నాడు అంతవరకు ఖాయం ఎవడో ఒకడు చేస్తున్నాడు ఫలాన్ని అనుభవిస్తున్నాడు అది మనకి తెలుస్తోంది కానీ దేహంలో పరమాత్మ ఉన్నది ఉన్నది అంటారా ఉన్నాడు అంటారా డజంట్ మ్యాటర్ ఆ పరమాత్మ అయితే చేయుటలేదు ఫలమును పొందుటలేదు కాబట్టి మనం ఏమనుకోవాలి పరమాకత్మ కంటే భిన్నంగా ఈ దేహంతో సంబంధము కలిగిన ఎవడో ఇంకొకడు ఉన్నాడు ఎవడో ఇంకొకడు అంటే ఎవడవు తండువాడు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్న జీవుడని మీరు అనాలి కాబట్టి పరమాత్మ కంటే భిన్నంగా జీవుడు అన్యహానాలు భాష్యకారులు జీవహాన ఆయన అనలేదు నేను మీ సౌకర్యం కోసం అనుకున్నా కాబట్టి పరమాత్మ కంటే భిన్నమైన ఒక తత్వము మరొకటి ఉంది అది చేస్తోంది అది కర్మఫలాన్ని పొందుతోంది అని చెప్పక తప్పదు అలా చెప్పారనుకోండి ఏమవుతుంది తదిదం అనుపపన్నముక్తం క్షేత్రజ్ఞేశ్వరైకత్వం క్షేత్రజ్ఞాపి మాం బుద్ధి ఇత్యాది సరే అలాగే కానివ్వండి ఎవడో జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు కర్మల్ని చేసి ఫలాన్ని వాడు పొందుతున్నాడు అని చెప్దాం అని అలా చెప్పండి పరమాత్మ ఉన్నాడు కానీ ఆయన కర్మలను చేయటం ఫలములను పొందుటలేదు బాగుంది కదా వ్యవస్థ బాగుంది కదా మరి ద్వైతపపూర్వృక్షాలు అలాగే ఉంటాయి అలా వ్యవస్థ చేద్దాం సరే అలా వ్యవస్థ చేశామనుకోండి అప్పుడు పెద్ద సమస్య ఒక ఖచ్చితం ఏమిటంటే ఈ క్షేత్రమును ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో క్షేత్రజ్ఞుడు తెలుసుకున్నట అంటే అర్థం ఏంటి ఇప్పుడు రసమును తెలియట అంటే అర్థం ఏంటి రసమును భోగించుట శబ్దమును తెలియట అంటే శబ్దమును భోగించుట స్పర్శను తెలియట అంటే స్పర్శను భోగించుట అంటే తెలియటాను భోగించుట ఒకటే అవుతాయి భోక్తృత్వం నామ ఉపలబ్ధృత్వం తెలియటయే భోగము భోగించుటయనుగా తెలియటయే కాబట్టి క్షేత్రమును తెలియువాడు ఈ సుఖ భోగిస్తున్నవాడు వాడు పరమాత్మ ఒకటియే అని చెప్పినట్టయినది క్షేత్రజ్ఞంచాని మాం విద్ధి అని మీరు ఆశారు అంతకుముందు క్షేత్రజ్ఞుడే పరమాత్మ అని చెప్పారు కానీ ఇక్కడేమంటున్నారు పరమాత్మ కంటే భిన్నంగా భోగించేవాడు వేరే ఉన్నాడు అంటున్నారు అంటే క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాడు అని ఇక్కడే చెప్తున్నారు అక్కడేమో ఏమని చెప్పారు క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటే చెప్పారు కాబట్టి విరోధము వచ్చినది వరపక్షం తెలిసిందండి అతన అస్తి ఈశ్వరాధన్య అన్యో దే దేహీ దేహీ అయితే అదే అలా కుదరదే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడి కంటే భిన్నంగా ఉన్నాడు అనే మాట కుదరదు ఎందుకంటే ఇంతకుముందే క్షేత్రజ్ఞ ఈశ్వర ఏకత్వాన్ని చెప్పిపెట్టినాము దానికి విరోధం కాకూడదు కాబట్టి మనం ఏం చేద్దామంటే మళ్ళీ మళ్ళీ నాలుగు ఖర్చుకుని అబ్బే ఈశ్వరుని కంటే భిన్నంగా జీవుడు అనేవాడు ఒకళ్ళేడు అని మళ్ళీ అన్నారు అప్పుడు మళ్ళీ సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది కాక అయితే మరి ఈ దేహంలో ఉండి చేసేది కర్మఫలాన్ని భోగించేది ఎవరో చెప్పు అక్కడే మొదలుపెట్టి మళ్ళీ అక్కడికి వచ్చా కృతిలిప్యతే చది వాచ్యం ఆ ప్రశ్నకు మీరు సమాధానం ఇంకా చెప్పాల్సి ఉంది మిగిలియే ఉన్నది అర్థమైందండి క్వాండరి అంట అంటే మెడకేస్తే కాలికి కాలికి వేస్తే పరమాత్మ చేయట్లేదు భోగించట్లేదు మరి అయితే ఎవడోహడు చేస్తూ భోగిస్తున్నాడని చెప్పాలా అక్కర్లేదా చెప్పాలి ఎందుకంటే కర్మలు ఉన్నాయి కర్మఫల భోగం ఉన్నది కాబట్టి ఎవడో ఇంకొహడు ఆ కర్మఫలాన్ని భోగిస్తున్నాడని చెప్పు అయితే మరి కర్మఫలాన్ని భోగించేవాడు క్షేత్రజ్ఞుడు పరమాత్మ కంటే భిన్నము కాదు అని ఇంత ముందు విరోధం వస్తుంది ఓహో అలాగా నేనది గమనించమే లేదా విరోధం వచ్చిందా సరే అయితే అయితే పరమాత్మ కంటే భిన్నంగా క్షేత్రించిన వాడు లేడనుకో లేడు నేను నాలుగు ఖర్చుకున్నాను లేడు మరి అయితే చెప్పు మరి కర్మఫలం చేసి ఫలాన్ని భోగిస్తున్నది ఎవడో నువ్వు చెప్పడం ఇంకా చెప్పు అర్థమైందండి ఇంకో అడ్డదార ఒకటి ఉంది ఈ కష్టం నుంచి బయటపడ్డారు ఇంకో అడ్డదారి ఒకటి ఉంది పరోవాస్తి ఇది ఎవరికి ఇంకో మాట చెప్పచ్చు కర్మలు చేసేవాడు కర్మఫలాల్ని భోగించేవాడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు వాడే కర్మలను చేస్తున్నాడు వాడే కర్మఫలాన్ని భోగిస్తున్నాడు ఇంకీ పరమాత్మ అనేవాడు వేడే ఎవరు లేడు ఎందుకంటే పరమాత్మ అనేవాడు ఒకడు ఉన్నాడని వాడు ఏమీ చేయడు భోగాన్ని అనుభవించడు అని ఈ క్షేత్రజ్ఞుడికి వాడికే అభేదం అని అసలు మొదటికే మోసం వస్తుంది చేసేవాడేవాడు భోగాన్ని అనుభవించేవాడేవాడు అన్నది తేలకుండా మిగిలిపోయింది కాబట్టి కాబట్టి మనం ఏం చేయాలి ఆ పరమాత్మకి క్షేత్రజ్ఞుడికి అభేదం అని చెప్తే చేసేవాడు భోగించేవాడు లేని పరిస్థితి దాపురుస్తూ ఉంది అలా అభేదం చెప్పడానికి వీలు లేకుండా ఉన్నారు కాబట్టి మీరేం చేస్తారంటే మీరు చేసేవాడు భోగించేవాడు కావాలి కదా కాబట్టి పరమాత్మని డిస్మిస్ చేసి పరోవా నాస్తి విశ్లిష్ చేయండి పరమాత్మ ఎక్కడ ఇంటే వైకుంఠంలోనూ కైలాసంలో ఉన్నాడండి అసలు లేకపోతే లేనే లేటు నేనే ఉన్నాను క్షేత్రజ్ఞనే ఉన్నాడు వాడే కర్మలు వచ్చేసి వాడే భోగిస్తున్నాడు అని చెప్పుకోండి ఇటువంటి క్వాందరి అంటే ఇటువంటి విషమఘట్టం ఈ విషమఘట్టం మీకు అర్థమైందండి పరమాత్మ వేరే ఉన్నాడు జీవుడు వేరే ఉన్నాడు జీవుడు చేసి భోగిస్తున్నాడు అని మీరు చెప్తే క్షేత్రజ్ఞం చాటి మాం బుద్ధి అనేదానికి భంగం కలుగుతాం ఆ భేదానికి భంగం వస్తుంది అలా కా అలా మరి క్షేత్రజ్ఞులే పరమాత్మ అని మీరు పరమాత్మ ఏమీ చేయడు భోగించడు కనుక ఇప్పుడు ఇక్కడ ఈ దేహంలో ఉండి చేస్తున్నవాడు భోగించేవాడు ఎవరో మీరు సెటిల్ చేయాల్సిన బరువు మీరెత్తి లేదు ఈ సమస్యకి పరిష్కారం పరమాత్మనే డిస్మిస్ చేసిస్తే పోతుంది అని మీరు అనుకుని ఒకడు అనుకున్నాడు అలా కూడా ఒకడు ఆ దారి కూడా ఒకడు పట్టాడు ఇదిగో ఈ విషమ ఘట్టంలో వచ్చి పడ్డాము మనము సర్వథా దుర్విజ్ఞేయం దుర్వాచ్య భగవత్ ప్రోక్తం ఔపనిషదం దర్శనం ఆఖరి పదమూడు అధ్యాయాల భగవద్గీత చదివి ఇదో ఇక్కడ వచ్చి పడ్డాం సో పది మైళ్ళు పరిగెత్తి గోతులో పడ్డాడు వేడు ఇలా ఉంది పరిస్థితి అంతే మరి ఔపనిషదం దర్శనం ఉపనిషత్తుల్లో బోధించినటువంటి ఒక విషం సాధారణంగా జనులు విషన్ అనే మాటని అర్థం చేసుకోవద్దు దర్శనం దర్శనం వేరు పురాణం వేరు పురాణంలో మీరు దర్శనాన్ని వెతుక్కుని తీసుకోవాలి లేకపోతే మీకు దర్శన పురాణంలో దర్శనాన్ని మీరు వెతుక్కోలేదనుకోండి తీసుకోలేదనుకోండి మీకేం మిగుతుంది కథ మిగులుతుంది ఏం చేస్తారు ఆ కథ వట్ విల్లుడు విద్ స్టోరీ మీరు దచ్చి స్టోరీలో విలువే ఉంటుందండి ఎప్పుడైనా హ్యారీ పాటర్ కథ చదివారా హ్యారీ పాటర్ పోలండి ఈ మధ్యన వచ్చింది పాశ్చాత్య దేశాల నుంచి కాశీ మజిలీ కథ ఎప్పుడైనా చదివారా అది చదవాలేదా సో కాశీ మజిలీ కథలు చదువుతుంటే ఎలా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి చదవడం అయిపోయింది కథ అంతా పూర్తి కథ ఏమవుంటుంది ఎప్పటికీ ఎలా పూర్తవుతుంది కథ మొత్తానికి కథ పూర్తయింది కథపూర్త ఇద్దరు ఇప్పుడు ఏమైనట్టు ఏమైంది ఏమీ కాలేదు అంటే మరి ఏ లాభం వచ్చిందా అంటే ఏదో కొంత లాభం లేకపోతే మీరు అందరూ కథలు ఎందుకు తోడుగుతున్నారు అంటే కాలక్షేపమైనది క్షేపమునగా అర్థం ఇచ్చారు సంస్కృతంలో క్షేప శబ్దానికి అర్థమేటో తెలిసిన నాశ అని అర్థం కాలం కాలాన్ని మీరు చక్కగా తగలబెట్టినారు అని నాశ కాలనాశమైంది అంటే విన్నానికి కూడా బాగులేదు కాలక్షేపమైంది అంటే బాగుండదు సో అంచ జనులు కూడా ఈ కథలతోటే కాలక్షేపం చేసేస్తున్నారు తప్ప ఈ ఔపనిషత్ దర్శనాన్ని ఎవరూ పట్టుకోడు పోనీ ఔపనిషద దర్శనం వదులేవా ఎవవా ఉపనిషత్తులు ఆ స్వరాలు ఆ సంధులు అది ఎక్కడ ఎలాగా బోధపడదు భగవద్గీత వీడే ఈయన ఏదైనా కొంచెం దాన్ని మనకు అందుబాటులో పెట్టాడా అంటే ఈయన అదే చెప్తాడు ఈయన భగవత్ ఔపనిషద్ దర్శనా చెప్తాడు మీరు ఎప్పుడైనా హేమయ స్వామిజీ అస్తమావై పురాణం కాదంటాం చెప్పిన మాటే చెప్తున్నాం ఎందుకు మమ్మల్ని అలా పదిసార్లు హెచ్చరిస్తున్నావు అని కనుక మీలో ఎవరైనా కంప్లైంట్ చేయదలుచుకుంటే వాళ్ళకి ఈ పారాగ్రాఫ్ చూసుకోండి అని నేను సమాధానం చెప్తున్నాను ఆయన శంకర్లు పాపం పదమూడు అధ్యాయాల భాష్యం రాసిల్ అన్హాపీనెస్ తోటి మాట్లాడుతున్నారు ఈ ఔపనిషత్ దర్శనము దుర్విజ్ఞేయం దుర్వం దీన్ని కళ్ళనే ఒక ప్రత్యయం అంటే దుర్వండి కష్టంతో మాత్రమే ఇది తెలుస్తుంది అర్థం దుర్విజ్ఞే దుర్విజ్ఞేయం అంటే తెలియ శక్తిము కొంతమంది అనువాదం చేస్తారు చిన్నప్పుడు మేము కాలం జరుగుతున్నప్పుడు దుస్తరం అంటే దానికి నేను తెలుగులో ఏమని చెప్పాను తరించ శక్యము కానిది అని చెప్పాను నాకు గుర్తు దుస్తర కాళిదాసు రఘువంశంలో ప్రథమ శ్రద్ధలోనే వచ్చింది దుస్తరం మోహాత్ అతి తీర్షు హుదో దుస్తరం అని ప్రయోగించాడు రెండో మూడో శ్లోకమో నాలుగో శ్లోకం రఘువంశంలో దుస్తరం మోహాత్ అని ఉంటుంది దుస్తరం అర్థం ఏమో చెప్పి వాళ్ళం దాట శక్యము కానిది తరించు తరించడం అంటే దాటడం తరింప శక్యము కానిది అని నేను అర్థం చెప్పాను ఇప్పుడు శాస్త్రి గారు కరెక్ట్ చేశారు నాన్న తప్పది అర్థం అలా చెప్పకూడదు తరించుట దుఃఖము చేత తరింప శక్యమైనది అని చెప్పదు అంటే అసలే తరింపశక్యము కానిది అని అర్థం కాదు ఇంపాసిబుల్ అని కాదు పాసిబుల్ బట్ విత్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ దుర్విజ్ఞేయం ఈ ఔపనిషద దర్శనమును తెలియట చాలా కఠినమైన విషయం దుర్విజ్ఞేయం బహిర్ముఖులకు ఇది సుతరాము అంటూ బట్టదు బహిర్ముఖులంటే ఇందాక చెప్తారు మీకు సుఖం బయట ఉంది ఆనందం బయట ఉంది శుభం బయట ఉన్నది మంచంతా బయటే ఉన్నది తర్వాత పుణ్యం అంతా స్వర్గ సుఖం అంతా స్వర్గ రూపంగా బయట ఉన్నది దేవుడు బయట ఉన్నాడు ఎక్కడో పైన ఉన్నాడు దూరంగా ఉన్నాడు బయట ఉన్నాడు లేదంటే తిరుపతిలోనో కాశీలోనో ఉన్నాడు వాడికి మీరు ఏం చెప్తారు ఈ పాఠం చెప్పి వాడికి పిచ్చి దుర్విజ్ఞ చాలా కఠినమైన విషయం దీన్ని తెలుసుకో చూడండి వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి గూతుల పడ్డట్టు అయినాయి ఈ కర్మ చేసి ఎవడో చెప్పాలి ఫలాన్ని భోగించి కూడా ఎవడో చెప్పాలి చెప్దాం జీవుడని చెప్దామంటే ఆ జీవుడికి పరమాత్మకి ఐక్యం చేసి పెట్టేము జీవుడని చెప్పడానికి లేదు మరి ఎలాగా క్యా కన్నా హుర్విజ్ఞేయం తెలియక అత్యంత కఠినమైన విషయమే దుర్వాచ్య చెప్తానని ఏదో ఏదో సాగుతుంది పూర్వవాటికి ఒక ఆయన ఒక గ్రామానికి వచ్చాడు వచ్చి గొప్పగా చెప్పాడు కాబట్టి ఈ ఊళ్ళో నీ గోపురాన్ని నేను బుధాల మీద పెట్టుకుని మోస్తాను అని చెప్పాడు గోపురం ఉంటే తెలుసుకుంటే దేవాలయ ఉంటుంది దాన్ని నేను బుధాల మీద పెట్టుకుని మోస్తాను అని చెప్పాను అంటే ఏమిటి గోపురం లేదు బుధాలు పెట్టుకుడు అంటే అప్పుడు అయితే మరి ఒయ్యుడు పెంచు వస్తాం మిమ్మల్ని సత్కారం బాగా చేస్తా అంటే ఆయన అన్నారు ఈ మధ్యన జ్వరం పడ్డానండి నీరసంగా ఉన్నాను తిండి తిప్పుడు సరిగ్గా లేక మీరు ఏదైనా ఒక ఆరు మాసాలు నాకు మంచి గుమ్మ పాలు బాదం పప్పు మొదలైనటువంటి పోషకాహారాన్ని బాగా శుభ్రంగా భోజనం అవి మీరు పెట్టినట్లయితే ఆరు మాసాలు భోజనం పెట్టినట్లయితే నేను ఈ లోపల దండీలు బసికీలు అన్నీ బాగా తీసి బాగా కండలు పెంచుకుని అప్పుడు మోస్తాను అంటే అన్నారు అయితే మనం ముహూర్తం పెట్టేద్దామని అలా పెట్టేశాన్ని ముహూర్తం పెట్టేది ఐదారు మాసాల తర్వాత పెట్టడం అప్పుడు పంజాబ్ గారు తీసి మొత్తానికి ముహూర్తం పెట్టేశారు సుమారు ఐదు ఆరు మాసాల తర్వాత దీనికి ఒక గెడీకి ఓ ఒక వ్యవస్థ చేసేసారు దీనికి రోజు పొద్దున్నే గుమ్మ పాలు బాదంపప్పు ఇత్యాద కిస్మిస్లు కాజులు ఇవన్నీ సప్లై చేస్తూ ఉండడము భోజనము అంత వ్యవస్థ చేసేసారు ఆ ముహూర్తం వచ్చేది ముహూర్తం వస్తే పక్క మూల వాళ్ళకు కూడా ఆహ్వానాలు వెళ్ళిపోయాయి మొత్తం అందరూ పెద్ద మేళా వచ్చేసింది అక్కడికి అప్పుడు వెంటనే ఈ మిరపకాయల షాపులు ఇవన్నీ కూడా వచ్చేసాయి మేళ ఎందుకంటే ఆయన మోస్తాడు గోపురాన్ని బుజన పెట్టుకుని ఆ టైం ముహూర్తం టైం వచ్చింది ఆయన వచ్చారు వచ్చి దేవుడికి దండం పెట్టి సరిగ్గా ముహూర్తం టైం ఇప్పుడు ఎత్తి నా ఉదాహరణ మీ పెట్టేసరి నేను నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడో అంటే వేలకి బతికిపోయింది అది ఏమిటండి ఎక్కి ఉదాహరణ మీ పెట్టడానికి ఆయన ఉన్నాడు బస్ తా మోసి ఎలా మోస్తాడు ఎవరన్నా ఇద్దరం ముద్దరం ఎత్తి ఆయన ముద్ర మీ పెట్టామోస్తానయ్యా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతాం కాబట్టి మీరు అందరూ ఉన్నారు కదా ఒకళ్ళు కాదు మీరు యాభై ముందో వంద ముందో కలిసి ఆ గోపురాన్ని ఎక్కి ఉందడితే నేను వస్తాను అని చెప్పాడు ఆయన అబ్బా తవ్వుతున్నమ్మా లేదా అంత పాఠం చెప్తానని వచ్చి కూర్చున్నాను కానీ దుర్భాష్యం చెప్పడం చాలా కఠినం ఎలా చెప్తారో చెప్పండి ఈ దేహంలో కర్తా భోక్త ఉన్నాడా లేడా ఉన్నాడు కదా దెయ్యంలా కనపడుతూ ఉన్నాడు కర్తా భోక్త ఉన్నాడు కదా లేడన అయితే మరి వాడే దేవుడు వాడే దేవుడు ఎలా ఉంటాడు క్షేత్ర పరమాత్మ కర్త కాదు భక్త కాదని ఉండేదీతం అయితే వాడు దేవుడు కాదు మరి దేవుడు కాకపోతే క్షేత్రజ్ఞం చేత మా విద్య అయినా అవాళ అలా ఎందుకీతో క్షేత్రజ్ఞుడు నేను ఒక్కటే ఇది సమస్య ఏమండి ఈ సమస్యను చూశారు ఎవరు చూశారు పరిత్యక్తం వైశేషితై సాంఖ్యాార్హత బౌద్ధైష్ట వైశేషకులు ఇది మా పానుకూలం కాదు దీన్ని మేము వదిలిపెట్టేస్తున్నాము కాబట్టి వాళ్ళు ఏం చేశారు మాకే ఉపనిషత్తుల దర్శనం మాకూద్దు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సిద్ధాంతం మాకూద్దు నా ఏమిటో చెప్పు నీ సిద్ధాంతం ఏమిటో చెప్పు జీవుడు జీవుడే దేవుడు దేవుడే దేవుడు వైకుంఠంలో ఉంటాడు జీవుడు ఇక్కడ ఉంటాడు ఇప్పుడు కర్మల్ని తీసి ఫలాన్ని బోధిస్తూ ఉంటాడు మీ అభేదం మాకుద్దు అని వాళ్ళు వదిలిపెట్టేశారు వైశేషకుడు కార్తీకులు దానికి తిలోటకాలు ఇచ్చేశారు వాళ్ళు పుస్తకాలు రాసి పెట్టుకున్నారు మహాపండితుడు కొన్ని పేర్లు చెప్పంటారా కణాదుడు వైశేషకులకి వచ్చిన మూల పురుషుడు కణాదుడు ఆ తర్వాత వచ్చిన ఉదయనాచార్యుడు రఘునాథ శిరోమణి గదాధర భట్టాచార్య నవద్వీపం పండితులు కూడా వీళ్ళందరూ కూడా వద్దు బాబు మాకి అభేదం మాకూద్దు క్షేత్రజ్ఞుడు జీవ పరమాత్మ ఒక్కటే అని కనుక నేను చెప్తే మనం రిజాల్వ్ చేయలేని కాన్ఫ్లిక్ట్లో పడిపోతున్నాము కర్తాభక్త వేరే ఉన్నాడని చెప్పడానికి వీర్లేదు కర్తాభోక్తయే పరమాత్మ అని చెప్పడానికి వీర్లేదు ఎటు కాకుండా మనం ఆ సర్కిల్లో సెల్ఫ్ కాంట్రడిక్టింగ్ అన్యోన్యాశ్రయంలో పడిపోతున్నాము కాబట్టి ఈ ఉపనిషత్తులు మనకి వద్దు అని వాళ్ళు సెటిల్ చేసేసుకున్నారు సెటిల్ చేసుకుని ఈ ఉపనిషత్తులకి తిలోటకాలు ఇచ్చేసి వాళ్ళ దాటిని వాళ్ళు పోయారు ఇది వైశేషికుడు వాళ్ళు ఈశ్వరుని అట్టబెట్టుకుని ద్వైతంలోకి వెళ్ళిపోయారు ఇంకా సాంఖ్యులేమన్నారో తెలిసినా అక్కడ పర్వ నాస్తి ఏమైంది చూసారే వాళ్ళు ఆ పక్షం పట్టారు ఏమిటా పక్షం పరమాత్మనే వాడే ఒక పరమాత్మ కూడా వాడు కర్త కాదు భోక్తా కాదని చెప్పి ఈ జీవుడికి వాడికి అభేదం అని చెప్తే కదా ఈ కష్టాలన్నీ వచ్చాయి పరమాత్మని ఎవడే అడుగులేడు ఇంకెవడు ఉన్నట్టు దీవుడే ఉన్నాడు వాడే కర్త వాడే భోక్త సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం అని వాళ్ళు సాంఖ్యులు పరమాత్మని మైనస్ చేసేసి ఆ విధంగా వాళ్ళు ప్రాబ్లంని సాల్వ్ చేసుకున్నారు బట్ ఇది ప్రాసెస్ ఉపనిషద్ దర్శనాన్ని గీతా దర్శనాన్ని విడిచిపెట్టేస్తున్నారు ఇది శంకరుల కాలం నాటి మాట శంకరుల కాలంలో ఈనాటి ప్రచారంలో ఉండేటువంటి ద్వైతులు లేవు అప్పటి ద్వైతులు వీళ్ళు వైశేషికులు సాంతులు అప్పటి ఫిలాసాఫికల్ ద్వైతులు వీరు ఇప్పుడు లోకంలో మీకు ద్వైతులు ఉన్నప్పుడు సరే వీళ్ళు కాదు అసలు వీళ్ళు థియాలజీయన్స్ వీళ్ళు థియాలజీని పెట్టుకుని కర్మల్ని చేసుకుంటూ రిచువల్స్ చేసుకుంటూ కళక్షేతం చేసి వాళ్ళు అసలు వీళ్ళకి థియాలజీ తప్ప అసలు ఫిలాసఫీయే లేదు కాబట్టి అసలు మేము డోంట్ ఈవెన్ కన్సిడర్ దెమ్ యాజ్ ఫిలాసఫర్ ఆర్ philosophy ఫిలాసఫీ అనే ఒక ki ఆ థియాలజీకి తొడగడానికి ప్రయత్నం చేశారు తప్పిస్తే వాళ్ళు ఏ టు జీ థియలాజీ అన్స్ తప్ప మరొకటి కాదు ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఐఎమ్ నాట్ రిడిక్యూలింగ్ ఐఎమ్ నాట్ థ్రోయింగ్ ద గ్లేమ్ అన్ ఎనిబడి ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ ద బేర్ ట్రూత్ టు వాడు ఫిలాసఫరే కాదు ఫిలాసఫర్ కాకపోతే వాడిని పుట్టుకునే మీరు ఖండించడం కూడా రోజు కానీ వాడు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నాడంటే అంటే గత ఐదు ఆరు వందల ఏళ్లలో మేము ఫిలాసఫర్ వేషం వేశారు పూర్వం సన్యాసం తీసుకునేవాళ్ళు కాషాయం కట్టుంది వాళ్ళు ఇప్పుడు అందరూ కషాయాలు కట్టేస్తున్నారు అలా అయిపోయింది అది ప్రతి వాళ్ళు కషాయం కట్టేస్తున్నారు సో మన మహానసాధ్యక్షులు కూడా కషాయం కట్టేస్తున్నారు అందరూ కషాయం కట్టే కన్వీనియం ఉంటుంది ఎనీద అడ్వాంటేజ్ మీరు కాబట్టి వీళ్ళు ఫిలాసఫర్సే కాదు వీళ్ళు రియల్ ఫిలాసఫర్స్ ఎవరు వైశేషికులు సాంఖ్యులు వాళ్ళు కూడా ఈ ఉపనిషద్ దర్శనాన్ని త్యాగం చేయ విడిచిపెట్టి అవతల పోయారు ఇంకా అసలు పరమాత్మయే లేడు అని పరమాత్మనే కొట్టేసి కొంతమంది దారి పెట్టారు వాళ్ళు ఎవరో తెలుసు అండి సాంఖ్యులు కపిలాచార్యులతో మొదలుపెట్టి అర్హతులు అర్హతలు అంటే మేబీ జైన్స్ ఐ డోంట్ నో జైన్ బౌద్ధుడు బుద్ధుడు కాదు మహావీరుడు కాదు వీఆర్ నాట్ అగ్నిస్ట్ బుద్ధ విఆర్ నాట్ అగ్నిస్ట్ మహావీర బుద్ధుడు కాదు మహావీరుడు కాదు వాళ్ళ మీద అసలు ఇష్యూ లేదు విఆర్ నాట్ అగ్నిస్ట్ క్రైస్ట్ ఆల్సో విఆర్ అగ్నిస్ట్ ది ఇవాంజలిజం దట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై సర్టన్ సెక్స్ ఆఫ్ క్రిస్టియానిటీ అంతే తప్ప క్రైస్ట్కి వ్యతిరేకం కాదు కాబట్టి బౌద్ధుడు వాళ్ళు ఏం చేశారంటే పరమాత్మ ఉన్నాడు అని చెప్పి మీరు కర్త భక్త కాదంటే లేనిపోయిన సంస్థలన్నీ వస్తున్నాయని పరమాత్మనే డిస్మిస్ చేసుకోవాలి సార్ పరోవా నాస్తి అనే కేటగిరీలో పడ్డారు సో ఈ విధంగా అలా వచ్చింది అంతేనా ఇక్కడితో పాఠాన ఆతిశయడమేనా లేకపోతే పరిష్కారం ఏమైనా చెప్తారా చెప్పరా కానీ ఉంది కేసు బాగానే బిల్డప్ చేశారు పరిష్కారం ఉందా లేదా ఉంది తత్రయం పరిహార ఇగో ఇది పరిహారం పరిహారము అంటే ఆ పైన చెప్పినటువంటి విషమఘట్టానికి పరిష్కారం చేసుకున్నాము అది శంకరులు అంటున్నారు నేను చెప్తున్నదేం కాదు భగవతా స్వేనైవ ఉత్త సాక్షాత్తు భగవానుడే శ్రీకృష్ణ భగవానుడే ఇంతకు ముందు చెప్పి ఉన్నాడు ఏమిటా పరిహారము స్వభావస్థు ప్రవర్తతే ఇది ఎప్పుడైనా సరే ఎంతటి గడ్డు సమస్యలైనా అజ్ఞానము అనే అంశం వల్ల వచ్చింది అని పట్టుకుంటే ఆ సమస్య అలా విడిపోతుంది అలాగా విడిపోతుంది అజ్ఞానం వల్ల వచ్చిన సమస్యలు అలాగే ఉంటాయి మీకు నిన్న కథ చెప్పాను నిన్నైనా చెప్పాను వాడు జ్వరం టీబీ అని నిన్న చెప్పాను ఇంకా రిపీట్ చేయక్కర్లేదు సో బ్లడ్ టెస్ట్ మారిపోయి నాకు టీవీ వచ్చిందని అనుకున్నాను దానికి పరిష్కారం ఎప్పుడొచ్చింది ముందు టీవీ ముందు వేసుకుంటే వచ్చిందా పరిష్కారం టీవీ ముందు వేసుకుంటూ మా భార్య ఇంకోహరణో ఎవరినో పురమాయించి దేవాలయంలో పూజలవి కూడా చేయించి తర్వాత ఎప్పుడైనా అనారోగ్యం ఉంటే సూర్య నమస్కారాలు చేయిస్తే అనారోగ్యం పోతుందని లోకంలో ఒక ప్రసిద్ధి కలదు కాబట్టి ముగ్గురు నలుగురు పండితులను పిలుపు పిలిపించి వాళ్ళకైతే సూర్యనమస్కారాలు చేర్పించాలి వాళ్ళు సూర్యనమస్కారాలు చేస్తే ఆరోగ్యం ఎవరు వస్తుంది గురి ఆవిష్కారం వాడి చేస్తే వీడికి ఆరోగ్యం ఎలా వస్తుందండి గురువున్నమాట గుర్రులైన మాట ఆలోచన ఉండదు ఇప్పుడు సూర్యనమస్కారాలు నేను చేశాననుకోండి మీకు ఆరోగ్యం వస్తున్నాయి సూర్యనమస్కారం మీరు చేయాలి ఉదయించే సూర్యముందు నిలబడాలి ఓ యోగా మాస్టర్ని పట్టుకోవాలి పన్నెండు స్టెప్స్ ఉంటాయి ఆ పన్నెండు జాగ్రత్తగా నేర్చుకోవాలి నేర్చుకుని ఒక వారం రోజులు వరుసగా నేర్చుకుంటే అది తెలిసింది అని మనకు అనిపిస్తుంది అప్పుడు సూర్య నమస్కారం మీరు బాల్కమీలోనో కొంచెం విశాలంగా ఉన్న చోటు తీసుకుని ఎక్కడో ఒకటి చేయాలి చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది కానీ ఈయనేమో మీద టీవీ వచ్చి పడుకున్నాడు అమ్మగారు ఏమో సూర్య నమస్కారాలు చేయించారు అవలో మీకు గుర్తించేత వాళ్ళు ఏదో దక్షిణ సూర్య నమస్కారాలు కూడా చేశారు చేస్తే ఈయన టీవీ తగ్గినా మరి తగ్గలేదు నిన్న లేవి నిన్న కథలో లేని అంశాలు కొన్ని జోడించాను ఇప్పుడు తగ్గలే మరి ఏం చేద్దాం అప్పుడు బావ మధ్య వచ్చాడు ఢిల్లీ నుంచి వచ్చి మళ్ళీ బ్లడ్ టెస్టులన్నింటి పరీక్ష చేసి చూసి మళ్ళీ ఇంకోసారి బ్లడ్ తీసుకుని ఈసారి దగ్గరుండి టెస్ట్ చేయించి కోర్టుకు వచ్చాడు రిజల్ట్ ఏమైంది టీబీంది అంతటి టీబీ రెండు నెలలో ఒక నెలలో జరిగిన ఖచ్చితం ఒక నెల కష్టపెట్టింది ఆయన బరువు పదిహేను కేజీలు పోగొట్టుకున్నాడు బరువు పదిహేను కేజీలు బరువు పోయిందని నీకు టీబీ లేదు అని చెప్పగానే లేచి నిలబడ్డాయి పదిహేను పది కేజీల బరువు పోవడం ఖాయమే వెంటనే పదిహేను బరువు వచ్చేది అది అవకాశంగా వస్తుంది కానీ టీబీ అయితే ముందుకు శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేన ముహ్యి జవ స్వభావస్ ప్రవర్త ఏదా శ్లోకం మొత్తం నెంబర్ ఏంటి ఐదు పద్నాలుగా అంటే మొత్తం శ్లోకం ఒకసారి శబ్దాం మీకని నర్తృత్వం నర్మాణి సృజతి ప్రభు నయోగం స్వభావస్ ప్రవర్త వెరీ స్లోరి నేను చూశాను ఎవరికి మిస్ అయిపోయేది ఈ జగత్తును సృష్టించింది ఎవరు పరమాత్మ మనందరినీ సృష్టించింది ఎవరు పరమాత్మ కానీ మన ఎందు నీవు కర్తవి అని సృష్టించాడా పరమాత్మ లేదు నీవు భోక్తవి అని చెప్పి సృష్టించాడా లేదు వేదంలో ఎక్కడైనా మీరు కర్మకాండ వాళ్ళని తీసుకురండి నేను ఛాలెంజ్ చేసుకున్నా వేదంలో ఈ కర్మను చేయి ఆ కర్మను చేయి అని అనేక ఉన్నాయి నీవు కర్తవు అనే మాట ఎక్కడైనా ఉండేమో చూపించండి మొత్తం వేదంలో ఎక్కడా లేదు నిజానికి కర్తే లేడు వేద విధులలో కర్త లేడు సోమేన యజేత అని విధులేదు అంటే సోమయాగమును చేయవలను అనుంది సోమయాగమును చేయవలను అని ఉంది అంతే తప్ప నువ్వు సోమయాగమును చెయ్యి అని లేదు ఎవడు చేయాలి మరి స్వర్గ కామ స్వర్గమునందు కోరికేవడో వాడు చేయాలి నువ్వు స్వర్గమును కోరుకో అని లేదు ఎక్కడ స్వర్గాన్ని కోరుకోవాలి మేము వేదం చెప్తోంది స్వర్గాన్ని కోరుకోవాలి లేదు నీకు స్వర్గమునందు కోరిక ఉన్నట్లయితే స్వామివారిని చేసుకోవాలి నీవు కర్తవు కాబట్టి కర్మ చెయ్యి అని మొత్తం వేదంలో ఎక్కడా లేదు మీరు నన్ను అడగండి నేను చెప్తాను మీకు మొత్తం వేదంలో నువ్వు కర్తవి కర్మని చెయ్యి అనే మాట ఎక్కడా లేదు అది మీకెల్లా తెలుస్తుందని అడగదు అది అడగని నేను చెప్తాను కాబట్టి పరమాత్మ మనల్ని సృష్టించాడు జగత్తును సృష్టించాడు దాంట్లో సందేహం లేదు కానీ కర్తృత్వాన్ని ఆయన సృష్టించలేదు ఈ అగ్నిశోమం అనే యాగ యాగాన్ని పరమాత్మ సృష్టించలేదు మనిషి యొక్క కోరిక సృష్టించింది ఇప్పుడు లెక్కలస్ అనే పరమాత్మ సృష్టించాడా మానవుని మస్తిష్కం సృష్టించిందా పరమాత్మ బంగారాన్ని సృష్టించాడు ఆభరణాలు కోరిక్కుని పెట్టుకోవాలి డైమండ్ రింగ్ పెట్టుకోవాలి అని పరమాత్మ సృష్టించాడా పరమాత్మ రాళ్లని సృష్టించాడు ఆ రాళ్లలో కొన్ని రాళ్లని వాటికి డైమండ్ పెట్టి విడుగు పెట్టుకున్నాడు అంతేగాని ఆయన డైమండ్ రింగ్ పెట్టుకో పెట్టుకుంటే నీకు అదృష్టం కలిసి ఆయన ఏమీ సృష్టించలేదు తర్వాత మీకు కర్మఫలముతోటి సంయోగమున్నది అని కూడా సృష్టించలేదు భగవంతుడు నేను మీకు దృష్టాంతం చెప్పాను ఇందాక మీరు ఎన్ని సుఖాలను అనుభవించారు అవి మీతోటి కలిసి నిలబడి ఉన్నాయా లేదు కర్మఫల సంయోగాన్ని కూడా మరి భగవంతుడు సృష్టించలేదు మరి సృష్టించకపోతే మరి ఏమన్నా ఈ లోకంలో వాళ్ళందరూ మేము కర్తలో అనుకుంటున్నారు కర్మలను చేస్తున్నారు కర్మఫలాలను అనుభవిస్తున్నారు మేము చచ్చిపోతున్నాం అంటున్నారు ఇప్పుడు స్వర్గానికి వెళ్ళేమంటున్నారు అక్కడ పుట్టే ఉంటున్నారు ఇక్కడ పుట్టే ఉంటున్నారు ఈ ఈ పెద్ద కర్మకారణం పరదలుస్తుంది ఉపాసం ఏం చేస్తున్నారు వీళ్ళందరూ మరి కర్త భోక్తావిత్యం చేస్తున్నారు కదా మరి ఇదంతా ఏమిటి అంటే ఏమిటి మరి మీరు వింటారంటే చెప్పండి మరి కొంచెం మీరు ఓపెన్ మైండ్తో వినాల్సి ఉంటుంది పైగా ఏమీ అనుకోకూడదు ఆ రెండు మీరు గ్యారంటీ ఇస్తున్నారా ఏది మీరు ఓపెన్ మైండ్తో వింటారు ఏమీ మరోలా అనుకోరు కదా కష్టపెట్టుకోరు కదా మనస్సు కానీ అజ్ఞానము ప్రవర్తిల్చున్నది స్వభావ అంటే అజ్ఞానంలో ప్రవర్తతే అజ్ఞానము తాండవము శంకరులన్నర్ స్వభావ అవిద్యాలక్షణ ప్రకృతి మాయా అని అక్కడ భాష్యంలో కాబట్టి ఇదంతా కూడా మహామాయ అజ్ఞానము అజ్ఞానముతోటి మీరు కర్త అయ్యారు అంటే అసలు యథార్థంగా కర్త ఉన్నా కదా కాదు అజ్ఞానం చేత కర్త అయ్యారంటే అర్థం ఏంటండి అజ్ఞానసే జో హోతా ఓ అసల్నే నే హోతా పాము కనపడింది అచ్చా ఆ పాము మీకు ఎలా కనపడిందండి అజ్ఞానం చేత కనపడింది అంటే అక్కడ పాము ఉన్నట్ట అజ్ఞానం చేత కనబడిందంటే మీరు చక్కగా ఉందేమో అని అనుకోకూడదు మీరు ఎందుకంటే ఏదైతే అజ్ఞానము చేత కనబడుతుందో అది లేదు కాబట్టి నేను కర్త భోక్త ఎందుకయ్యాను అజ్ఞానం చేతనయ్యాను ఎప్పుడైతే అజ్ఞానాన్ని పక్కన నా ఎందుకు కర్తృత్వ భోక్తృత్వములు లేవు నేను శుద్ధ క్షేత్రజ్ఞుడాను కర్తృత్వభోక్తృత్వములు లేని క్షేత్రజ్ఞుడ అంటే అర్థం ఏంటో చూస్తున్నానండి ఇప్పుడు నన్ను పరమాత్మ నుంచి సపరేట్ చేసేందుకు హేతువు లేనే లేదు కాబట్టి క్షేత్రజ్ఞాతి మాం బిద్ధి ఈ మళ్లీ క్లాస్లో పూర్తి చేద్దాం పరిహారం అయినది పరిహారం చేశాం పరిహారం చేయాలి అలా పూర్వపక్షం దగ్గర క్లాసు విధులు పెట్టేసి వెళ్ళిపోకూడదు ఎందుకంటే మళ్లీ క్లాసుకి రాదు కొంతమంది వాళ్ళు పూర్వపక్షమే ప్రతికూ కూర్చుంటారు మన మన పూచి అయిపోక పరిహారం చేసేస్తే మన పూచి అయిపోకు ఇంకా వాళ్ళు ఏం చేసుకుంటే చేస్తుంది ఓం పూర్ణ నమదో నమదూర్ణ కోర్ణ నమద చియే శాంతి